సోమేశ్రభ పర్షుల దీవాన్ని మంతుల మహోనంతుల శక్తిమంతుల ఈశ్వరానికి శోతం చేశాం నా దీవాంతులు మీ కాశీ కాపాడి మరి నడిపించడానికి ముంద యేశ్వ్రభ ఇద్దలమంత ఎంతమంది చూడలేక ఉన్నారు నా దీవాన్ని ఇలా అక్కడ బాబు సమీపించింది నా దీవాన్నిసప్రభ హలయ తీరుగ ప్రభ హల నాదియా మరత నేశప్రభ మీకున్న మనుషులు మీకున్న హలలియ నాది మీ పోలికంగా మార్చనేశపప్రభ నా దీవానికి శోతం వాక్యందర మీరు మాట్లాడండి నా దీవానికి శ్రోతం అలడియా మాటలు ఇంకా సాహిస్తున్నా చూపించి కనుక పొందారా ఈ విడి ధర పొందారా ఇష్ట ప్రభా మీరు సహాయం చే నడిపించని నా దీవానికి శ్రోతం చేస్తున్నాం అలడియా మీరే సహాయం చేసి మాకు విజయం దయచేసి పరిశుద్ధాత్మకం ఇచ్చి మా సౌబుద్ధి ప్రభా అలడియ తొలగించి మీ మా ప్రభుత్వం దర మీకు అధికారం ఇస్తుంది మీరే మాకు ఆత్మధర నడిపించి మనీస్తున్నాం ప్రసామీ అమీన్ అమీన్ అన్న రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీతోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీతోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజానీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానే సయ్యా ీ సన్నిధానములు సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చు టాకులు బాదాల నుండి బ్రతికించు టాకులు కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును చోటకులు బాగా నుండి బ్రతికించోటకులు నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా ఒంటరి నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నవు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 నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించినా దేవుడే లేడయ్యా నిన్ను మించినా దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అలలుయా పర్శుద్ర బుతన్ మీకు వదనాలైనా సర్వోన్నతకు దేవ మీకే స్థుతుల స్తోత్రాలు వేసాయి ఉదయం చింతకమ్మని కాచి కాపాడినందుకు మీకు ఎంత వదనాలు ప్రభావ ప్రపంచం ఈ లోకం దేశమంతా ప్రభా హ్యాపీ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తుందినైనా మీ అంత గొప్ప బోధకుడు తండ్రి ఒకడు లేడని వాక్యం చదివిస్తుంది తండ్రి మేము మిమ్మల్ని ఆచరించాలని అయినా అవును ప్రభా మీకు ప్రతినిధిగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ బోధని మేము ప్రకటించాలా ప్రభా సత్యాన్ని ప్రకటించాలా అనేకులని ప్రేమతో మీ సంగతి నడిపించాలా అటువంటి సేవా జీవితం మాకు అనుగ్రహించినారు ఇంకా నేను ఎక్కువ కాలానికి సిద్ధమవుతున్నాం నేను బలపరచండి సిద్ధపరచండి అనేక ఓ ప్రభావ మీ చింతకు వచ్చేలాగా నడిపించేలాగా సాయపడండి మీ యొక్క కృపను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు ప్రభావ కృప వరణంలో తండ్రి స్వసత అన్న అంశం గురించి ధ్యానిస్తున్నాము వరం నుంచి ప్రభావ మీ యొక్క సహాయం అనుగ్రహించండి కృప చూపించండి ప్రభావ మీ సహాయం లేకుండా మేము ఒక్కటి కూడా ధ్యానించలేము ఎందుకంటే ఇవన్నీ మీ వాక్యాల తర్వాత మేము ఇకి ఇస్తా ఉన్నారు కాబట్టి మీరు మాకు ఇస్తున్నారని నమ్ముతున్నాయి మాట్లాడి బలపరిచి స్థిరపరిచమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు అక్కడ వరకు సేతపరుచుకోమని ఏసు క్రైస్త పరిషత్ అన్నా మమ్మన ప్రార్థించుతున్నాం కృపావరాలు అన్న అంశం గురించి మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము తొమ్మిది కృపవరాల గురించి ధ్యానిస్తా ఉన్నాము ఈ రోజు నిర్పోయిన వారం కూడా మనం ముఖ్యంగా స్వస్థత వరములు స్వస్థపరుచు వరములు అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము తొమ్మిది వరాలలో ఇదొక వరము అన్ని వరము అన్న అని రాయబడినప్పుడు స్వస్థత వచ్చేటప్పటికీ స్వస్థత వరములు అని రాయబడింది కాబట్టి అది బహువచనంలో రాయబడింది కాబట్టి రకరకాల స్వస్థతలు అన్న విషయం గురించి మనము పోయిన వరం ముఖ్యంగా ఎటువంటి అనారోగ్యాలు మనుషులకు ఉంటాయన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు మన సేవలో ఎంతో మంది ఆ అనారోగ్య పాలవుతున్నారు కదా ఒకప్పుడు మంచిగా ఉండే గట్టిగా ఉండే కానీ ఇప్పుడు అంతా అనారోగ్యమే కజన సిక్నెస్ ఆ హాస్పిటల్ పాలవుతున్నారు ఐసీలకు పోయిస్తున్నారు ఆపరేషన్స్ చేసుకొని బయటకు వస్తున్నారు ఒకసారి రకంగా చెప్పాలంటే ఏజ్ అయిపోతుంది మనుషులకి వయసు మళ్ళుతుంది కానీ ఏజ్కి తగినట్లు హెల్త్ ని కాపాడుకోలేకపోతున్నారు మనుషులు ఎవరి గురించి తప్పుగా చెప్పేది కాదు కానీ దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనకు అన్ని విషయాలు బయలుపరిచాడు నేను గర్వంతో అతిశయంతో చెప్పే విషయాలు కానే ఇవన్నీ ఉదాహరణకు చెప్పాలంటే నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఏ రోజు హాస్పిటల్ పోవాలి మందుల కొరకు డాక్టర్ల దగ్గరికి ఈ జలుబు కొరకు నేను ఆయుర్వేదం తీసుకోపోయానేమో కానీ అది ఒక వన్ ఇయర్ ఏమో తర్వాత మళ్ళీ నేను తీసుకోలేదంటే ఏ హాస్పిటల్ పోయి నేను ఏ ట్రీట్మెంట్స్ తీసుకోలేదు ఇంతవరకు అంటే నాకు జ్వరం రాదనా నాకు ఒళ్ళు నప్పులు రావనా అన్ని వస్తాయి జరాలు వచ్చినాయి కూడా కానీ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిండు వాటి మీద ఎట్లా విజయం పొందాలని కాబట్టి స్వస్థత వరములు అన్నప్పుడు రకరకాల వరాలు ఉంటాయి ఒకటనేది కాదు కానీ దీన్ని సరిగా అర్థం చేసుకోక దేవుని సేవలో మనుషులు ఈ వరాన్ని ఉపయోగించుకోలేకపోయినారు అది చెప్పే విషయం అన్నట్టు ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని వాక్యాలు మనం ధ్యానేస్తున్నాం కదా ఇవన్నీ ఎప్పుడన్నా పాటిస్తున్నామా పాటిస్తేనే కదా నీకు కార్యం జరిగేది వాక్యాన్ని అనుభవపూర్వకంగా చూసుకుంటేనే కార్యం జరుగుతుంది కార్యం జరుగుతూనే నీకు సాక్ష్యం ఉంటుంది అప్పుడు నువ్వు కూడా ధైరెక్ట్ చెప్తాం అందరికీ ఈ వాక్యాన్ని ఇట్లా పాటించే ననేష్ ఒక వారం నుంచి మెడ పట్టేసేది నన్ను తిప్పని తిప్పని అది అయితే నేను ఎంతమందికి ఆ విధానాలు కనుక్కొని చెప్తున్నా నేను ఎందుకు పాటించొద్దు ఎగ్జాక్ట్లీ అది ఎక్కడ నొప్పి పట్టుకుందో దాని మీద చేపెట్టి గతించిన మజిల్ ఏ మజిల్ క్యాచ్ చేసిందో మజిల్ క్యాచ్ యేసు కృష్ణని కాగ్ెపిస్తున్న రిలాక్స్ కా అంటే ఈ రోజుకి కంప్లీట్ గా రిలాక్స్ అయ్యద్ది అది ఇమీడియట్లీ రిలాక్స్ కాలేదు కొంచెం ఫ్రీ అయింది మరి కొంచెం ఫ్రీ అయింది మరి కొంచెం ఫ్రీ అయింది ఈ రోజుకి కంప్లీట్ గా ఫ్రీ అయి మొత్తం తిరుగుతుంది మేడం ఇప్పుడు అనేది అనేది ఏంటంటే మనకి ఎన్నో విధానాలు నేర్పిండు కదా దేవుడు మరి మనం ఎందుకు పాటిస్తలేము పాటించకపోతే స్వస్థత వరము వరములు నీ సేవలో కనిపించు కనిపించాలని కూడా నేనేం చెప్తలేను అది ఒక్కొక్కరికి దేవుడు పంచి పెడతాడు అని కూడా ఉంది కదా వాక్యం ఆయన ఇష్టం అది ఎవరికి ఏ వరం ఇవ్వాలనో ఆయనకు తెలుసు అన్నట్టు నేను అనుకుంటా బహుశా వాక్యం నేను ఎప్పుడన్నా నెక్స్ట్ చెప్పినప్పుడు గొప్ప గొప్ప యోజనులు ఒక వంద సంవత్సరాలలో గత వంద సంవత్సరాలలో స్వస్థత వరములు కలిగిన దైవజనులు ఎట్లా కూలిపోయిండ్రు అన్న విషయం నేను చూపిస్తా ఎందుకు ఆ వరాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయినారు ఇప్పుడు మన చాలా మంది స్వస్థతలు పొందుతారు ఇప్పుడు ఒకసారి అటు అవుట్ ప్రోగ్రామ్ పోయినప్పుడు అడవి జాతుల మధ్యలో అందరూ బ్రదర్స్ అంతా ఒక జగాలో జమ అయిపోయినారు నేను ఒక్కడిని ఒంటరిగా వెళ్ళిపోయినా ఎందుకు ఆ రోజు దేవుని ఆత్మనా నడిపించి మీద తీసేయలేదు ఆ ఊరు వెళ్ళిపోతే ఒక ఊరించి ఎవరినో ఒక చిన్న అమ్మాయి యోనస్త్రాలు మంచం మీద పండుకొని ఉంది మరి నేను నేను ఒక్కడనే పోతున్నా సాధారణంగా నాతో పాటు ఎవరు చక్రవర్తి బ్రదరు రవి బ్రదరు మన ప్రసాద్ బ్రదరు శ్యాం బ్రదరు ఎవరో ఒకరుంటారు నాతో పాటు ఆ రోజు నేను ఒక్కడే పోతున్నా అడికి పోతుంటే తర్వాత రవి బ్రదర్ వచ్చేసిండు ఆ పాప అట్లనే పండుకొని ఆ పాపకు కూడా మెడ సమస్య ఆ పాపకు కూడా మెడ క్యాచ్ అయింది ఎక్కడో క్యాచ్ అయిందో తెలియదు తిరుగుతులేదు మేడ అయితే వాళ్ళ అమ్మ ఉంది పాపమ్మ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారంట ఉన్న ఆవు నమ్మేసుకున్నారు ఎంతో వేదన ఉంది అది చూస్తే నాకు ఎంత ఏడుపు వచ్చిందో ఆ పాప పట్ల ఎంత జాలి వచ్చింది నాకు తలమిర్చే ప్రార్థన చేస్తే మెడ తిరిగింది అరే ఇంతవరకు తిరగలేదే ఇప్పుడు తిరుగుతుంది అంటుంది అమ్మాయి ఇన్స్టెంట్ హీలింగ్ అక్కడ జరిగింది అమ్మాయికి కొన్నిసార్లు ఇన్స్టెంట్ హీలింగ్స్ జరగాలి ఇప్పుడు నా విషయాల్లో చూస్తే నాలుగైదు రోజుల నుంచి మెడ క్యాచ్ ఉంది ఈ రోజుకి సంపూర్ణంగా ఫ్రీ అయింది అంటే ఎవ్రీడే నేను దాని మీద ఎగ్జాక్ట్లీ ఎక్కడ నొప్పిందో దాన్ని చేపెట్టి దాన్ని గద్దెస్తున్నా రిలాక్స్ గా మజులు రిలాక్స్ గా ఏసుకృష్ణ నీకు ఆజ్ఞాపిస్తున్నా దాన్ని నేను అనుమానిస్తలేను ఒక అనుమాన స్పిరిట్ వస్తుందంటే అనుమానపు సైతాన ఏసు నేను గద్దీస్తున్నా విడిచిపెట్టుకో నా మనసులో దొరకడానికి వీల్లేదు ఏ ఇమాజినేషన్స్ నాలో ఉండడానికి వీల్లేదు వాటన్నిటిని నేను టర్న్ అవుట్ చింపి పడేస్తున్నాను అనేసి వాక్యాన్ని పాటిస్తున్న వాక్యాన్ని ఆచరిస్తున్నా నేను నేను నేర్చుకున్న వాక్యాన్ని ఆచరిస్తున్నా నాకు స్వస్థతలు నాకే కాదు నా పరిచర్లో ఎంతో మందికి వస్తున్నాయి సార్ స్వస్థతలు పరిచర్యలు కూడా రావాలా అంటే నువ్వు ఆచారబద్ధంగా జీవించద్దు నువ్వు బయటికి రావాలా ఇంకో నేను చెప్పాలంటే పోయిన వారు నేను చూపిస్తానను ఏంటంటే మన ప్రభు పొందిన గాయాల చేత మనకి స్వసత అని ఏషయా భక్తుడు ప్రవక్త యాభై మూడవ అధ్యాయంలో మనకు చూపించాడు ఐదవ వచ్చినట్లో అదే రీతిగా ఈ రోజు నేను ఉదయం పేతు రాసిన పత్రిక ధ్యానిస్తా ఉన్నాను పేతు రాసిన పత్రికలు పేతురు ఆ విషయాన్ని చూపిస్తా ఉన్నాడు ఏది యశాభక్తుడు ఏ విషయం గురించి మాట్లాడతాడో పేతురు కూడా అదే విషయం గురించి మాట్లాడతాడు సార్ రెండు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు అయన తానే తన శరణం ముందు మన పాపములను రాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయంల చేత మీరు స్వస్థత నొంది తీరి నొందితీరి అంటే గ్యారెంటీ కదా వీటిని మనం వాక్యాలని కాబట్టి మనకి స్వస్థత వస్తే లేదు కానీ స్వస్థత ఖచ్చితంగా ఉంది అది అవే మనకి అందుబాటులో ఉంది స్వస్థత కానీ మనం ఎందుకు దాన్ని తీసుకుంటలేమంటే ప్రభు నన్ను స్వస్థపరచ ప్రభావం నన్ను స్వస్థపరచ ప్రభావాన్ని అరుస్తున్నాం కానీ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల ప్రభు మీరు పేతుల ద్వారా ఈ వాక్యం మాకు చెప్తున్నారు ప్రభావ మీరు పొందిన గాల చేత మాకు స్వచ్ఛత వచ్చింది మేము స్వస్థత పొందినాం అని నమ్ముతున్నాం ప్రభా అని జ్ఞాపకం చేసుకుంటలేం మనం అది పాటించడం అంటే స్వచ్ఛత రావాలంటే చాలా నాకు ఎందుకు ఈ సమస్య మా హస్బెండ్కి ఎందుకు సమస్య మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు ఈ సమస్య మా పిల్లలకి ఎందుకు సమస్య మంత్రాలు పనిచేస్తున్నారు బ్రదర్ సైతం కూడా పనిచేస్తుంది బ్రదర్ మంత్రాలు చేస్తారు బ్రదర్ మనకి రక్షణ పొందిన వాడి మీద మంత్రాలు పనిచేయవు ముఖ్యంగా పరశుధాత్మ అభిషేకం పొందిన వాడి మీద ఎటువంటి మంత్రం పనిచేయదు ఎటువంటి దయ్యం పనిచేయదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అది అయినా కానీ నువ్వు దయ్యము వస్తుందేమో మంత్రాలు వస్తున్నాయేమో మా మీద మంత్రాలు చేస్తారు వాళ్ళ మంత్రాలు కాలిపోవును అంటే నీకు అవిశ్వాసం ఉందన్నట్టు ఎన్నిసార్లు చెప్పిన యాకోబులో ఏ మంత్రం లేదు అంటే అర్థం ఏంటంటే రక్షింపబడ్డ వారిలో ఎటువంటి మంత్రం పనిచేయదు అది ఉల్టా వాపసు వెళ్ళిపోతుంది మంత్రగాంధీకి వానికి అర్థమే కాదు ఎందుకు ఇది వాపస్ వచ్చేస్తుంది ఈ ఈ ఆత్మ ఎందుకు ఉల్టా వాపస్ నదరికొస్తుందని వానికి అర్థమే కాదు ఎప్పటికీ కూడా కాబట్టి మనం ఎందుకు వీటిని ఆచరిస్తలేము అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తూ నాకు ఇప్పుడు మన పరిచయల్ని కొందరు బ్రదర్స్ వాక్యంలో ఎంతో బలపడి ముందుకు వెళ్తుంటే మరి కొందరు బ్రదర్స్ ఇరవై సంవత్సరాల క్రితం అట్లనే ఉంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది నేను అట్లా లేను నేను ముప్పై సంవత్సరాల క్రితం అట్లా లేని ఈరోజు ఆ రోజులలో కూడా స్వస్థలు జరిగినాయి ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరిగినాయి ప్రార్థన చేయగానే ఇన్స్టెంట్ హీలింగ్ జరిగినాయి నాకు గ్యాప్ ఒక హెచ్ఐవి పేషెంట్ ని వచ్చారు టూ స్టోరీ అనుకుంటా నాకు గ్యాప్ దగ్గర వచ్చారు నేను నిలబడలేని స్థితిలో ఉన్నాడు తలమిచ్చేపెట్టి ప్రార్థన చేస్తే లేసి తిరిగిండు సెకండ్ డేకి మంచిగా అయిపోయిండు ఇంకొక సిస్టర్ కూడా అంతే ఆమె కూడా హెచ్ఐవి పేసాడు బాగా అయిపోయి నడవని స్థితిలో ఉండి వచ్చింది ప్రార్థన చేసినాక రెండు మూడు రోజులకి మింత బలం అయిపోయిందో చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రభావ ఎంతో గొప్ప దేవుడవును ఇటువంటి గిఫ్ట్స్ ఇచ్చినారు కానీ మేము ఎక్కడ వాడలేదు ఇంతకాలం వాటన్నిటినీ గోనే సంచి లేచి మూటగట్టి అటక మీద పడేసినాం అట జరుగుతుంది మనది గ్రూప్ లో ఆ గ్రూప్ ఎక్కడ ఫలిస్తుంది నీ తలాంతులని నీకు గిఫ్ట్స్ ని నువ్వు ఎక్కడ వాడకకుండా మూటగట్టి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఏం లాభం నేను చెప్తా ఉంటా చాలాసార్లు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీకు లాభం ఉండదు ఎందుకు అది నీకు అర్థం కాలే ప్రార్థన అనే సత్యమే నీకు అర్థం కాలేదు ఎట్లా ప్రార్థన చేయాలో ఎన్నిసార్లు చూపించినా తర్వాత నువ్వు ప్రార్థన చేసినాక పాటించలే అందుకు నీ కార్యం జరగవు అని చెప్పిన ప్రైస్తలకి ఇదార్థంగా అది ఎన్ని గంటలు గంటలైనా ప్రార్థన చేస్తారు ఉపాసన ట్రైనా కానీ ఎందుకు కార్యం జరగావంటే వాళ్ళు ముందుకి పోయి చెయ్యరు సోమరి లాగా ఇంటి ఉంటారు ప్రార్థన చేయడం సోమరి నేను ప్రార్థన చేస్తాం ప్రభావ నువ్వు నాకు అధికారం ఇచ్చిన నీ మహిమార్థంగా నేను వాడుతున్నా నేను నీకు ఆమోదిస్తున్నాను ప్రభావ నా శరీరంలోకి నీ శక్తిని పంపించి స్వస్థత పంపించి మీరు మీ వాక్యం చేత నన్ను స్వస్థపరసారి మీ వాక్యాన్ని ముందు పంపిస్తానారు దాని తర్వాత స్వస్థతను పంపిస్తానంటాడు దావిద్రాజ్ నేను మీ యొక్క వాక్యాన్ని ముందుగా పంపించి దాని వెనకాల స్వస్థత నాకు పంపించిన అంటాడు దావిద్రాజ్ కాబట్టి వాక్యానికి ఎక్కువ ఎక్కువ పాఠశంటాం కదా మనం గ్రూప్ లో పేతరు అదే విషయానికి అర్థం చేసుకుంటున్నాడు ఆయన పొందిన వ్యాల చిత్రం నాకు స్వస్థత మరి నువ్వు అనారోగ్యంగా ఉన్న ప్రజలు సెలవును దర్శనం అక్కడి నుంచి ప్రవాసీల మీద నువ్వు నా గాయాలు నా రోగాన్ని భరించరు అక్కడ నా వ్యసనాలను భరించడం నా అనారోగ్యాన్ని భరించడం నువ్వు ఒకసారి చూడాలి దాని మీద అవి రోగం మీద చూస్తూ ఉంటావు అంతా అంతే ఇది నొప్పి అది నొప్పి ఇది నొప్పి అది నొప్పి దాన్ని చూస్తేనే ఉంటాం నాకుండా ఆ నొప్పులు మస్తుంటే నేను ప్రతిదానికి మందులు వేసుకుంటా అనుకుంటారా మందులు ఫెయిత్ హీలింగే నేను చేసేది ప్రార్థన చేస్తుంది దాన్ని కరెక్ట్ గా అది ఏ అంశం అది ఏ స్థలంలో పెయిన్ ఉందో అక్కడ ఏ అవయం ఉంటుందో దాన్ని స్టడీ చేస్తాను నేను ఫస్ట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీరు చదువుకోలేదు కాబట్టి మీకు అవన్నీ సత్యాలు తెలియవు అవి ఆ పదాలు తెలియవు మీకు అవయవాల పేర్లు తెలియవు అందుకు మీరు నా మీద ఆధారపడాల్సి వస్తుంది లేకుంటే ఇంకొన డాక్టర్ల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది మీకే ఆ చదువుండి ఆ అవయవాలకి సంబంధించిన జ్ఞానం ఉంటే మీరు అవయవాళ్ళతో మీరు మాట్లాడతారు ఇంటర్నల్ ఆర్గన్స్తో మాట్లాడతారు లివర్ తో మాట్లాడతారు హార్ట్తో మాట్లాడతారు ప్రతి విషయంలో ప్రతి వాటితో మీరు మాట్లాడ కలరు అని వాక్యం సెలవిస్తుంది నేను ఎన్నిసార్లు మీకు చూపించినప్పుడు వాక్యం ఆ అవయవాలు మాట్లాడతాయని తప్పక మాట్లాడతాయి త్వరలో మీకు ఒక ఆశ్చర్యకరమైన వాక్యం చూపించబోతున్నాను అది వెరీ వెరీ రీసెంట్లీ నాకు బయలుపరచబడింది అది ఆశ్చర్యమైన వాక్యం ఇంతవరకు నేను ఎప్పుడు కొంచెం ఓపిక పట్టండి టైమింగ్ వరకు ఎదురు చూస్తున్నా ఆసక్తి ఉన్న వారికే అది అనుగ్రహించబడుతుంది లేని వారికి విడి విడిచిపెట్టబడుతుంది అది ఆ వాక్యం రాదు వాళ్ళకి ఆ వాక్యం ఎందుకంటే ఎప్పుడైతే ఒక సీక్రెట్ బయలుపరచబడుతుంది దేవుని వాక్యంలో ఆ రోజు మనకు ఒక విడుదల కలుగుతుంది ఆ ఆ వాక్యం నీకు బయలుపరచబడకపోతే నీ జీవితంలో ఆ ఏరియాలో నీ నీ లైఫ్ ఏరియాలో నీకు విడుదల ఉండదు నీకు ఇంకా బానిసత్వమే ఉంటది కాబట్టి నేను చెప్పినా కూడా మీకు ఎన్నిసార్లు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి ఫ్యామిలీ డాక్టర్ విజయ్ అది తెలుసు కదండి రామ్ రామ్నగర్ ఉండేవాడు ఇప్పుడు హాస్పిటల్ అంత తీసేసి ఇప్పుడు హాస్పిటల్ అయితే ఏజ్ అయిపోయింది దాన్ని డిస్పోజ్ చేసేసిండి ఆయన అన్నాడు నీకు తప్పగా షుగర్ రోగం వస్తున్నాడు ట్వంటీ ఇయర్స్ అయిపోయింది నేను రాదనండి నీకు తప్పకు వస్తుంది మీ తండ్రికి మీ తండ్రికి కాబట్టి నీకు తప్పకొస్తుంది నాకు రాదని చెప్పిన ఎందుకు రాదు అంటే నేను ఏదో కొత్తగా విశ్వాసంలోని చెప్తలే నేను నాకు విశ్వాసం ఉంది దాని విషయంలో కానీ దేవుడు నాకు ఆ యొక్క అది ఎందుకు వస్తుంది అది అది వస్తే దాన్ని ఎట్లా రివర్స్ చేసుకోవాలని కూడా షుగర్ ని రివర్స్ చేసుకుంటే విధానంలో నేను ఎన్నో ఎన్ని గంటలు ఎన్ని రోజులు నేను చెప్పిన ఎవరు పాటించకపోతే ఎవరిని మనం మనం లెక్క నాకు ఎందుకు ప్రభుత్వం మళ్ళా ఏడుస్తా ప్రార్థనస్తే నీకు స్వస్థత ఎట్లా వస్తుంది చెప్పండి పూర మొక్కలను విత్తనంలో మీకు ఆహారం ఇచ్చిన అన్నాడు గింజలు అనలేదు గింజలు పక్షుల కొరకు అన్నాడు మళ్ళీ మనం ప్రతిరోజు మూడు పూట్ల గింజలు తినేసి శరీరం అంత చెడగొట్టుకున్నాం ఎట్లా వస్తుంది చెప్పండి స్వస్థత కాబట్టి స్వస్థత నీ నిర్లక్ష్యం ద్వారా కూడా వస్తే ఆరోగ్య అనారోగ్యం అనేది నీ నిర్లక్ష్యం ద్వారా కూడా వస్తున్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కానీ కొన్ని సైతాను శక్తుల ద్వారా కూడా వస్తాయనే విషయము మనం అర్థం తీసుకుంటాం కదా మతయసు వార్త చూడండి పది అధ్యాయం మతైసు వార్త పదిహేడవ అధ్యాయము అక్కడ మనం చూస్తా ఉంటాము ఒక తండ్రి తన కుమారుడు గురించి ఎంతగా బాధపడతా ఉంటాడు అక్కడ తన బిడ్డ గురించి ఎంతగానో అనుభవిస్తా ఉన్నాడు పాప చూడండి ఇక్కడ పద్నాలుగో వచ్చినట్లు పేసపరావు ఉన్నాడు శిష్యులున్నారు వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని రవ్వ నా కుమారుని కర్ణింపము వాడు చాండ్ర అంటే ఫిట్స్ అంటాం మెడికల్ లాంగ్వేజ్ లో ఎపిలెప్సీ అంటాం సో ఎపిలెప్సీ అనే రోగంతో బాధపడుతున్నాడు వీడు ఫిట్స్ అంటాం ఇంగ్లీష్ లో మనుషులకు అర్థమయ్యే భాష అయితే ఈ ఎపిలెప్సీ గురించి మీకు ఎవరైనా చదివిందా మీరు ఎవడైనా విన్నారా ఇన్ని సంవత్సరాల మీకు తెలిసి ఫిట్స్ రోగం ఉంటుంది కానీ ఏ మీ సొంత భాషలో తెలుగులోనే కానీ హిందీలోనే కానీ తమిళ్లోనే కానీ మలయాళంలోనే కానీ ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో వాట్ ఈజ్ ఎఫ్లేప్స్ అని కొడితే వాళ్ళు లెక్చర్ ఇచ్చేటోళ్ళు కదా ఒక పది నిమిషాల లెక్చర్లో నీకు మొత్తం అర్థమైపోయింది ఎఫ్లేప్స్ అంటే ఏదో నెక్స్ట్ టైం నువ్వు దాన్ని గద్దేస్తావు నీకు అర్థమవుతుంది కాబట్టి శత్రువు యొక్క శక్తిని నువ్వు గ్రహించకుండా నువ్వు సేవ చేయలేవు నీ శత్రువు యొక్క బలాలు తెలవకపోతే వాటి మీద నువ్వు ఎట్లా విజయం పొందుతావు తెలుసుకోవాలి మనం ఇవన్నీ అవసరం అపోవాది తంత్రం గుర్తించి మనడు వాక్యం వారి తంత్రాలను మనం గుర్తించాలా లేకపోతే స్వస్థత మన ద్వారా జరగదు కలగదు కష్టం అది అయితే నా కుమారుని కరుణింపు వాడు చాండ్ర రోగి అయి బాధపడుచున్నాడు ఎట్లా బాధపడుతున్నాడు చూడండి ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు మనము ఎన్ని సంవత్సరం నుంచి ధ్యానిస్తాం చెప్పండి మీకు తెలుసు అగ్ని అంటే ఏంది నీళ్ళంటే ఇది ఉపమాన్ రీతికి మనకు తెలుసు అగ్ని దేనికి సంబంధించింది నీళ్లు దేనికి సంబంధించినవి అవి రెండు గుంపులు కదా అవి ప్రటం గంధంలో ధ్యాని చెప్పినప్పుడు రెండు గుంపులు అవి వీడు చాండ్రోగి గొప్ప జనానికి సాదృశ్యం అగ్ని అన్నప్పుడు తేలికి సాదృశ్యం నీళ్ళు అన్నప్పుడు సర్పాలకు సాదృశ్యం నీళ్ళలో ఉంటాయి కదా సర్పాలు కాబట్టి సర్పంలకి తేలికి మధ్యన చిక్కపడ్డాడు వీడు గొప్ప జనం మళ్ళీ వాడిని ఎవరి తీసుకొని రావాలా నువ్వే తండ్రి లాగుండి వాణ్ణి నడిపించాల ప్రభు చెద్దకి అప్పుడు తరచుగా నీళ్ళలో ఆ యొక్క అగ్నిలో పడతా వాడి భవిష్యత్ ఏం కావాలా మనము మంచి భవిష్యత్తు కోరుకోవాలి కదా దేవుడి నుంచి అయితే పదహార వర్షం చూడండి ఇది నీకు నాకు తగలాలా హృదయాలకి నీ శిష్యులు యుద్ధకు వాడిని తీసుకొని వచ్చింది కానీ వారు వాణిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అయితే నేను గమనించిన ఏంటంటే ఇప్పుడు శిష్యులు కూడా కొంచెము పాలకు కూడా కష్టమైంటది కదా అరే ఇన్ని సంవత్సరాలు నేను ఏసు ప్రభుతో పాటు సేవలో ఉండి నేను వీడిని బాగుపరచలేకపోయినని అని సిగ్గుపడుతుండాలా కదా వాళ్ళు లేకపోతే వాళ్ళు యథార్థంగా ఉంటే నిజంగా ఏసు ది అడిగేటవాళ్ళు కదా అడగలేదు ఫస్ట్ అడగాలి కదా మేము పదకొండు మంది ట్రై చేసినాం ప్రవ్వా పన్నెండు మంది ట్రై చేసినాం ప్రవ్వా అయినా అది పోలేదు ప్రవ్వా ఎందుకు ప్రవ్వా అంటే ఆయన చెప్పక పెట్టాడా శిష్యులు ఆ తండ్రి దృష్టిలో ఎంత చిల్లరైపోయినరు అప్పుడు నీ శిష్యుల వల్ల కాలేదు అందుకు నేను ఇద్దరికి వచ్చినా అంటున్నాడు పది పది పదిహేడవ వచ్చంలో విశ్వాసం లేని మూర్ఖతరము వార్లారా ఎవరి గురించి మాట్లాడుతున్న చెప్పండి తండ్రి గురించా లేక శిష్యుల గురించా అందరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ శిష్యులకు తగలాలా తండ్రి కూడా తగలాలా సేవకులకు తగలాలా కింద కూర్చొని కూడా తగలాలా అందరికీ తగలాలి ఈ వాక్యం మూర్ఖము మూర్ఖత్వం అంటే ఏం తెలుసా నేను పట్టిన కుందేలికి మూడు కాళ్ళు అంటాడు కుందేలికి మూడు కాళ్ళు ఉంటాయా అంటే జిడ్డు అన్నట్టు ఇంకా కల్లం అన్నట్ అట్లా చెడగొట్టుకుంటున్నారు మనుషులు జిడ్డు తనంలో ఉండి ప్రభులో సంపూర్ణంగా ఎదగలేకపోతున్నారు క్రైస్తవ జీవితం ఎన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం విషయాలు ఆ రీతిగా నీకు సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయే ఆ రీతిగా నీకు మెడికల్ నాలెడ్జ్ లేకపోయే ఆ రీతిగా స్వసత సంబంధించిన నాలెడ్జ్ లేకపోయే ఎట్లా ప్రభుని నువ్వు మహమపరచగలవు ఎట్లా దేవుని గణపరచగలవు తన బిడ్డల్ని ఎట్లా నువ్వు ఆయన చేత నడిపించగలవు వాళ్ళు నా బిడ్డలే కదా అంటాడు కదా దేవుడు ఎంతవరకు మిమ్మల్ని సహించాలంటున్నాడు అక్కడ మీతో నేను ఎంత కాలం ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహించను వాడిని అద్దెకు తీసుకుంటాను నేను చెప్పాను అంతటా ఆ దయ్యంను గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయాను గద్దించిండా లేదా బంధించిండా గదింపగా అది వాయిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వసత నొందేను ఇప్పుడు వస్తున్నారు సిగ్గు సిగ్గుతో పంతొమ్మిది వర్షాల్లో ఇప్పుడు అది నేను ఎందుకు చెయ్యిన వారు మా ఎందుకు కాలేదు వారు తర్వాత శిష్యులు ఏకాంతంగా ఏ శ్రద్ధకు వచ్చి ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతే అడిగిరి ఆయన శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక మాట ఒక కష్టతరంగా ఉంటుంది అది అందుకన మీ అల్ప విశ్వాసం చేతలే అంటే మీకు సంపూర్ణమైన విశ్వాసం లేదంటున్నాడు మీ అల్పవిశ్వాసం చేతల మీద దాన్ని వెలగొట్టలేకపోయారు అప్పుడే అడగలు కదా వీళ్ళు ప్రభు మమ్మల్ని స్వస్థపరచు ప్రభు మా అల్పవిశ్వాసాన్ని స్వస్థపరచు ప్రభు అని అడగలే కదా ఇదే ఉంది క్రైస్తవ జీతం అయ్యో అడగడు శ్రమ అనుభవిస్తా పైసలన్నీ ఖర్చు పెట్టుకుంటా లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటా అయినా కానీ నేను ప్రభు చేత గురించి అడగాను అల్పవిశ్వాసాన్ని స్వస్థపరచు ప్రభ ప్రభా ఇక మీద నేను ప్రార్థన చేస్తే మనుషులు ఇన్స్టెంట్ గా స్వస్థత పొందాలా ప్రభా నాకు ఆ స్వస్థత వారి మీ ప్రార్థన చేసినావా ఏ రోజు చేయలేకపోతుంది కాలం అయితే అయిపోయింది వయసు ఎంత అయిపోస్ట్ డేస్ ఇంకా మనం లాస్ట్ డేస్ నేను ఒకటి గమనించిన సరే ఆ కొంచెం మనము ఆ యొక్క పౌరుల జీవితంలో మనం చూస్తాం కదా తిమూతికి రాసిన రెండవ పత్రిక చూడండి ఒకసారి పౌరులు గొప్ప దైవజనుడు ఎంత ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని సేవ చేసినది నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తా ఉంటాను కదా ఆయన అంటే నేను ఎవ్వరి ఒక్క పైసా ఆశించలేదు ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా ఆశించకుండా సేవ చేసిన ఆహారం మీనే కొనుక్కొని తిన్నా అంటాడు మనం అట్లున్నాం ఈరోజు ఇక్కడ పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన సేవలో చనిపోయిన వాడు బ్రతకడము రోగులు స్వస్థపరచబడము ఎన్నో విషయాలు మనం అక్కడ చూస్తాము కానీ పౌలు ఒక స్థలంలో ఒక వ్యక్తిని స్వస్థపరచలేకపోతాడు చూడండి ఇరవై వచ్చినాము దాని ముందు ఎరుస్తూ కొరింతలో నిలిచిపోయాడు పౌరులు చెప్తుంటారు నాతో పాటు వీళ్ళు అంతా సేవకు వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క జగా వెళ్ళిపోయింది నిలిచిపోయాడు అని చెప్తూ అనే వ్యక్తి నాతో పాటు సేవలో కొనంతీలనే పట్టణంలో నిలిచిపోయాడు త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచిపెట్టి వచ్చింది మిలేతు అంటే మాల్టా ఈరోజు ఈరోజు ఇది ప్రాంతం అయితే త్రోఫీమును మిలేతు అనే ప్రాంతాల్లో విడిచిపెట్టి వచ్చేసేటు పౌలు ఎందుకు స్వస్థపరచబడలేదు ఆ రోగిని త్రోఫీము సేవ పడే కదా ఒక సేవకు రోగం వస్తే పౌలు ఎందుకు స్వస్థపరచలేదు చెప్పండి బ్రదర్ తిమోతికి కడుపు నొప్పి ఉంటుంది పౌలు మళ్ళీ తిమోతికి ప్రారంభించే స్వస్థత రావాలి కదా రాదు అప్పుడు నువ్వు అర్థం కొన్ని ఎందుకు రావు స్వస్థతలు కొన్ని ఇమీడియట్లీ రావు కొన్ని ఇమీడియట్లీ వస్తే ఎందుకు రావు వీళ్ళకి కదా వరము స్వస్థత వరము అవి రకరకాల వరములు అనేసి మనం చూపిస్తా ఉన్నాం స్వస్థత వరములు కాబట్టి బహుశ పవులకి ఆ స్వస్థత వరం లేదేమో అది రోగమో తెలియదేమో తెలిసింటే దాన్ని గద్దించటోడండి ఈ త్రోఫిము శరీరంలో ఏం బలహీనత ఉందో అది స్టడీ చేసింటే తెలుసుకునిట్టే పర్ఫెక్ట్ గా దాన్ని గద్దించటోడెండి అందుకు అది అక్కడే ఉండిపోయింది మీరు అనొచ్చు దేవుడు అట్లాంటి నాలెడ్జ్ ఇవ్వడా దేవుడు ఎప్పుడు ఇవ్వడు అడగకపోతే ఆయన ఏమి ఇవ్వడు నీకు అడగకపోతే ఆయన విధానం అది మనిషిని ఎందుకు సృష్టించాడు వాడు ఎట్లా డెవలప్ అవుతాడు వానంతట వాడు ఎట్లా ఇవన్నీ గ్రహించి డెవలప్ అవుతాడు అన్న స్వేచ్ఛని దేవుడికి ఇచ్చాడు నేను డెవలప్ కాను ముప్పై సంవత్సరాలు అయినా నలభై అంటే అది నీ కదా ఆయన ఎందుకు మనం నిందల మోపాలి మీద నాకు ఎందుకు ప్రభుత్వ రోగం నాకు ఎందుకు ప్రభుత్వ సమస్య అదేంతిగా ఇప్పుడు మనము పేతుల జీవితంలో కూడా మనం చూస్తాం కదా ఒకసారి చూడండి మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఈ యొక్క విషయం జరిగింది స్వసతకు సంబంధించినది మత వార్త ఎనిమిదవ అధ్యాయము స్పీట పద్నాలుగవ వచనంలో చూడండి పేతురికి స్వసత పరం కదా అప్పటికే కానీ ఆయన ఇక్కడ పది పదమూడు పద్నా దానికి ముందు యేసు అక్కడ ఏం చేస్తున్నట్టే పదమూడవ వర్షంలో అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీవు నీకు అవునుగా కానీ శతాదిత్యపతి ఆ గడిలోనే అతని దాసు స్వస్థత నొందెడు మాట మాటా గాక నీకు స్వస్థత అవును గాక కలుగును గాక యేసు క్రీస్తు ప్రార్థన చేస్తాగిందా తర్వాత ఏసు పేతిని ఇంట్లో ప్రవేశించి జ్వరంతో పడిన అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచేటం ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాడు పేతెరికి స్వస్థత వారం ఉంది కదా మన సొంత అత్తని ఎందుకు స్వస్థపరచుకోలేకపోయాను బ్రదర్ ఈ విషయం అర్థం చేసుకోండి ఎర్లీ డేజ్ లో హెచ్ఐవి పేషెంట్స్ చాలా మంది స్వస్థత పోతుంది ఒక ఆల్మోస్ట్ చనిపోతున్న బ్రదరు నేను అతని కొరకు రాత్రి మగళ్ళు ప్రార్థన చేసేటోని అతనికి పోయి రకరకాల సహాయం చేసేవాడిని మందులు కొనేవాడిని మంచి ఆహారం తీసుకొచ్చి పెట్టేవాడిని ఫైనల్ ఇంకా ఇంకా ఇంకొక వన్ టూ డేస్ లో చనిపోతాడంటే నేను రాత్రి అంతా కొట్లాడిన ప్రార్థనలో దేవుడు లేదు తండ్రి అతను ఆయుష్ పొడిగించుకోవా యవనస్తుడు అతను ఆయుష్ పొడిగించుకున్నావు అంటే ఆయన ఆయుష్ ఈ రోజు వరకు యవనస్తుడు సంవత్సరం కీతం స్టోరీ అని చెప్పి బహుశా టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో స్టోరీ చనిపోతుంది ఇంకొక డేస్ లో చనిపోతాడు దేవుడు నాకు చూపించాడు అతనికి ఆ మెడ్ సవర్స్ అంటాం కదా మెడ్ సవర్స్ అంటే పడుకొని పండుకొని పొడుగులు పడతాయి నడుముకి పట్టినాయి పుడుగులు అతనికి నేను ఒక భారంతో రాత్రి బగలందరి గురించి ప్రార్థన చేసిన అతను ఆయుష్ పొడిగించి ప్రభు ఏమనిస్తాడు చాలా ఉంది అతను ఆయుష్ అతను చేసిన పాపంని క్షమించినయన అతను ఆయుష్ అంటే ఈ రోజు వరకు బతికే తండ్రి కాబట్టి మళ్ళీ దాని తర్వాత నేను రకరకాల రోగస్తులకు ప్రార్థన చేస్తే అందరికీ రాలేదు స్వసత కానీ ఆయన నేను విడిచిపెట్టాలి ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా బ్రదర్ నాకు స్వసత వరములు లేవు అన్ని ఉండ చేదో జ్వరాలు నడిచినాయి ఉత్తర్ట్లో ప్రార్థన చేస్తే జ్వరాలు విడిచిపెట్టినాయి ఇట్లా తలబీచ్చేపెట్టానికి నేను టక్కునే విడిచిపెట్టింది జ్వరం చెమటతో చెమటలు కక్కుండా విడిచిపెట్టి వెళ్ళిపోవడం నేను చూసిన అటువంటి హీలింగ్స్ నేను చూసినా కానీ నేను ప్రార్థన చేసిన వాళ్ళకి హీలింగ్స్ రాలే అనేసి నేను విడిచిపెట్టలే దేవుడు చూస్తుండడు వీటికి నేను గిఫ్ట్ ఇవ్వలేదు ఈ ఈ రోగం మీద గిఫ్ట్ ఇవ్వలేదు నేను ఎందుకంటే ఈ రోగం మీద తిరిగి నేను వరం ఇస్తే వీటి దేవుళ్ళుగా చేస్తారు మనుషులు అందుకే నేను నీకు దీనికి ఇవ్వద్దు వరం నాకు ఇవ్వలే వరం దేవుడు కానీ వరం ఇవ్వకుండా నేను ఆ రోగానికి సంబంధించిన జ్ఞానం అంతా సంపాదించి ఎటువంటి మందులతో వాళ్ళకి స్వస్థత రాకపో రాగలదు అని నేను స్టడీ చేశామని పరుచుకున్నా అనేకల సమాధానపడి పలాని బ్రదర్ హాస్పిటల్ ఉన్నాడు పలాని బ్రదర్ భార్య సరి పరిస్థితులు ఉంది అనేసి విడిచిపెడతానా విడిచిపెట్టలేదు నేను కాంప్రమైజే కావద్దు ఇప్పుడు చాలా టైం ఇరవై నాలుగు గంటలు దేవుడు టైం ఇచ్చాడు కదా మనకి అదే ఇరవై నాలుగు గంటల్లో ఒకడు తీవ్రంగా సేవ చేస్తుండడు ఒకడు అసలే చేస్తలేడు ఒక ఆచారబద్ధంగా చేసేస్తున్నాడు చెప్పండి మూడు రకాల మనుషులు లేదా అన్ని ప్రాంతాలలో అన్ని స్థలంలో మనకి స్వసత వరం కదని అని చెప్పడం వీల్లేదు అది దేవుని యొక్క చిత్తం అది నాకు ఆ వరం ఉన్నా లేకుండా నేను మటుకు ప్రభునే వెంబడిస్తా నేను హార్ట్లో బ్లాక్స్తో మాట్లాడినా కొన్నిసార్లు ఆర్టరిసర్ల బ్లాక్స్తో మాట్లాడినా బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్తో మాట్లాడితే ప్రాబ్లమ్స్తో మాట్లాడినా ఆప్టిక్ నర్వ్స్తో మాట్లాడినా బ్లడ్ కారిపోతుంది యాక్సిడెంట్ లో ఆ బ్లడ్ వెజర్స్ తో మాట్లాడినా దేవుడు మస్తు కార్య చేసి మీరు గమనించండి నా ఎందుకు ఇది ఇంత దీర్ఘంగా చెప్తున్నాం ఇంత బాధతోనండి ఎన్నో సంవత్సరాలు మనం స్వస్థత పొందుకొని ఎన్నో సేవ ఎంతో ప్రాంతాలకు సేవ చేసినాం ఎంతమంది రోగులకు స్వస్థపరిచినాం కానీ ఒక భయంకరమైన రోగం ఉంది దాన్ని ఎవడు స్వస్థపరచలేకపోతున్నాడు దేవుడు కూడా ఎందుకంటే అది నీ తీర్మానికి సంబంధించిన రోగం అది ఆ రోగము దేవుడు కూడా స్వస్థపరిచాడు ఎందుకంటే నీ మూర్ఖత్వం గురించి చెప్తున్నా చూడండి ఇరిమియా గ్రంథము ఆస్థలైన స్వస్థత అక్కడ అవసరం మనకి అది ఎవ్వడు ఏ డాక్టర్ బాగు చేడు హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇరిమియా గ్రంథము పదిహేడవ తేదీ తొమ్మిది వచ్చిన ప్రదయము అన్నిటికంటే మోసకరమైంది ఎంతో మోసపోతున్నాం దాని నుంచి మన నుంచి అది ఘోరమైన వ్యాధి గలదు దాన్ని గ్రహింపగల వాడెవడు గ్రహిస్తాడు బుద్ధి లేనివాడైతే ఎప్పుడు గ్రహించాడు బుద్ధి ఏం తెలుసు వీటి కుదిగల కన్యాకలు గ్రహిస్తున్నారా మరి నీకు గ్రహిం ఉండాలని వాక్యం అది గోరమైన వ్యాధి కలదంట మీ హృదయం ఉండేది చెప్పండి ఆ సరైన స్వస్థత ఎక్కడ కావాలా హృదయంత ఈ హృదయ పరిస్థితి ఏ రీతి ఉంది ఆదికాండము ఎనిమిదవ అధ్యయనం చేస్తున్నాం ఆది కాండము ఎనిమిదవ అధ్యయము ఇరవై ఒకటవ వచ్చిన అప్పుడు యోహో సువాసనను ఆగ్రహించి ఇక మీదట భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది నీ హృదయము చిన్నప్పటి నుంచి చెడ్డదంటాన్ని నమ్ముతాం బాల్యం నుంచే నువ్వు చెడ్డ ఈ నీ హృదయం నువ్వు చెడ్డదని చెప్పు మరి రక్షణ నువ్వు దాని నుంచి ఎందుకు గుండలే ఎందుకంటే నీ హృదయం కూడా రక్షలకు ఉండలేదన్నట్టు సామంత్ర ఇరవై అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినట్టు తన మనస్సును బుద్ధిహీనుడు అది రోగంతో ఉంది అది దాన్ని హృదయాన్ని రీసెంట్లీ ఒక ఫాస్త వచ్చింది నా దగ్గరికి హాస్పిటల్లో హాస్పిటల్లో ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది బ్లాక్స్ ఉన్నాయి నేను దగ్గర నుండి సర్జరీ చేయిస్తున్న నీకు పైసల గురించి వరి కాకపోతే నీకు పైసలు కూడా ఇప్పిస్తా నేను ఎంతైనా ఖర్చు కానీ నేను చేపిస్తాను ఇప్పుడు సర్జరీ నువ్వు దేవుని సేవ అవుతుంది కదా అంటే సరే అండి అయితే ఒక పదిహేను వందలే చెట్ల పెట్టండ్ కనీసం డయాగ్నోస్టిక్స్ కన్నా డబ్బులు కావాలి కదా సిటీ స్కాన్ అవి చేస్తారు వాళ్ళు అవన్నీ అది సారీ సిటీ స్కాన్ కట్టి ఈకో కార్డియోగ్రామ్ టూ డి కార్డియోగ్రామ్ చేస్తారు లేకుంటే ఎంజియోగ్రామ్ చేస్తారు వాటికి డబ్బులు కావాలి కదా అన నాకు ఫోన్ చేసింది అన్న రేపు అసలే ఎంత ఘట్టం ఉంటుందంటే ఒక ఆరు వేలు ఆరు వేలు ఇచ్చేసాడు ఇమీడియట్లీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డాక్టర్స్ దగ్గర మాట్లాడినా ఆయన ఏం చేసిండు డాక్టర్ గారు మాట్లాడినాక ఇది మళ్ళీ కొంచెం ఖర్చు అవుతుంది మీకు ఆయన చెప్పినాము ఒక ఇరవై ముప్పై వేలు అని అంటే ఇమీడియట్లీ ఏం చేసిండు నా అతను చర్చించకుండా నేను గట్టిన ఆరు తీసేసుకున్నాడు వాపస్ తీసుకుంట పట్టుకుండా మాయమైపోయి ఇంటికి పోతా పోతా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను అప్పటికి నేను డాక్టర్తో మాట్లాడి ఈయనకి చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఇచ్చారని చేయిస్తాము ఒక లక్ష రూపాయలు సర్జరీ చేయిస్తాము లేకుంటే స్టెంట్ అయించేస్తాం చూసుకుంటారు తన మనుషుని నమ్ముకొని ఆడికి మనిషి చెప్పండి పాస్టర్గండి ఆయనకి ఎందుకు లేదు గా ప్రభుని అడగలేదు ఇట్లా ఎంతమంది మన సేవకులు శ్రమల పాలన చేతిలో తెచ్చుకో ధ్యానంగా ప్రవర్తించి వాడు తప్పించుకుంటాడంట తప్పించుకోమని చెప్తుంది వాక్యం చాలా తేటగా మార్పు సువార్తలు ఒక వాక్యం చూడండి మార్పు సువార్త ఏడో వాక్యము ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని రోగాలు కరహత్యలు విభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణ అహంభావమును అవివేకమును వచ్చేది ఎక్కడి లోపల నుండి వచ్చాను అనగా మనుషుల హృదయంలో నుండి దూరాలు వచ్చే జాగ్రత్తలు దొంగతనలు వచ్చాయి ఇవన్నీ రోగాలు ఎవరి భయంకరమైన రోగాలు ఇవి ఆత్మీయ రోగాలు మీరేమో శారీరకమైన రోగాల గురించి బాధపడుతున్నారు నేనేమో ఆత్మీయ రోగం గురించి వేదన పడుతున్నాను హృదయం సరి చేసుకోలేకపోతున్నాను ఈ సమస్యలు అయిపోమించలేవు సహించలేవు భరించలేవు ప్రేమ చూపించలేవు ఆదరణ నీకు ఉండదు ఏ రోజు నువ్వు ఒక అనాథకి ముద్ద అన్నం పెట్టలేకపోతేవే ఎటువంటి దేవుని పీఠవి నువ్వు ఒక అనా ఒక విదర్వాలికి ఎప్పుడన్నా నువ్వు ఆదరణ ఇచ్చినవా ఏం దేవుని పీడవి అవన్నీ చెప్పింది కదా వాక్యం అవి చేసి నన్ను లేదా మత్స్సు వార్త చూడండి పదిహేనవ అధ్యాయం మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ అక్షంలో నూట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపృత్రపరచని మీరు గ్రహింపర దక్షడవాన్ని దురాలోచనలు నరహత్యలు విభిచరములు వేషతనుములు దుగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండి ఏవే మనిషిని అపత్రపరచని హృదయం ఎవరు ఎవ్వరు నన్ను కాపాడుతున్నట్లు కదా తొమ్మిదవ వర్షం ఏంటి ప్రసంగి ప్రసంగి తొమ్మిదవ మూడవ వర్షము అందరికీ ఒకటే గతి సంభవించను సూర్యుని క్రింద జరుగుబాటు అన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి క్లీన్ చేసుకో నీ హృదయాన్ని క్లీన్ చేసుకో ఎంతగా క్లీన్ తీసుకుంటాం హృదయం అంతా చెడుతనంతో నిండి వారు మ్రతుకు కాలం అంతి వారి హృదయం వెర్రితనముందు వారి హృదయం అంతా వెరితనంతో నిలిందంట తర్వాత వారు మృతుల ఎద్దకు పోదు ఇదేను దుఃఖకరదు ఏం తెలుసుకోకుండా వెర్రితనంతో హృదయం అంతా చెడుతనంతో నింపుకొని నరకం పోతే రక్షణ పొందిన వాళ్ళం అని చెప్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జ్ఞానం కలిగి ఉండాలా మన ప్రవర్తనలో కొన్ని హృదయాలు నచ్చుకుంటున్నావా నీ గురించి నీ సమస్యల గురించి నువ్వు నీ జీవన విధానం ఎట్లుంది ఆది కాండంలో మనం నచ్చుకున్నాడు ఆ రీతి ఆరవ అధ్యాయంలో ఆది ఆయన ఎట్లా నచ్చుకున్నాడంటే ఆరో తాను భూమి మీద నర్లని చేసేందుకు ఎవ సంతాపం నుండి తన హృదయంలో ఎందుకంటే నేను చేసినాను కదా దూతలతో నేను మంచిగానే ఉంటాయి కదా దూతలను దీవరాత్రి కొనియాడుతా ఉన్నారు ఎందుకన్నా ఈ నరుని చేసినాను అనవసరంగా అని నేను లేదా రెండు నరు దేవుని ఎంతగా బాధపడుతున్నాడు ప్రపంచాత్మకంగా కానీ నేను నమ్మదగిన వాడు స్వస్థపరుస్తూనే ఉన్నాడు కదా అయితే ఆది కాండము పదిహేడవ దేము పదహారు అంశం తీస్తాము కూడా వాగ్దానం ద్వారా వాగ్దానం చేత కుమారుని కనింది వృద్ధాప్యంలో అదే రీతిగా ప్రారంభంగా నూతన నిబంధనలకు వస్తే కూడా మనం ఆ యొక్క మొదట తెల ఐదు ఏడు వర్షాలలో దేవుడు వాగ్దానం చేస్తుంది ఎలిజబెత్ కి కుమారు కలగబడుతుందంటే ఆమె జకరియా అనుమానించినాడు అక్కడ సారా అనుభవించాన సమస్యలకి తను పిలిపించిన వాక్యం పాత నిబంధనలో సారా అను అనుమానించింది కొత్త నిబంధనలో అనుమానించాడు పురుషులే కానీ స్త్రీలే కానీ ఎవరైనా అనుమానించే దేవుడు అనే విషయాన్ని చూపించండి అక్కడ రోల్స్ రివర్స్ అయినాయి అనే విషయం దేవుడు వాళ్ళని స్వస్థపరచడం లేదా ఈరోజుకి కూడా దేవుడు స్వస్థపరుస్తుడు ఒకటి కాదు ఎన్నో విధాలుగా ఆయన స్వస్థపరుస్తారడ ఈ విషయం గ్రహించాల మొదటిదిగా ఏంటంటే ఈ సొంత ప్రార్థన ద్వారా చాలా చెప్పే ఎగ్జాంపుల్స్ ఇవే నేను కొంతకాలం కిందట అటు బీదర్కి వెళ్ళేట్టు చాలా సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది బీదర్కి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి కలిసాడు నాకు క్రిస్యన్ ఆయన చెప్తూ సాక్ష్యం నేను ఎంతో ఆశ్చర్యపడ ఎంత ఆశ్చర్యపోయినాయన నాకు అంటే ఆయనకి బ్లాక్ ఉంది హార్ట్ ఆర్టరీలో రేపు పొద్దున్న సర్జరీ చేస్తామని డాక్టర్ సందని రెడీ చేసిండు ఆయన మూడు నుంచి ఏడుచుకుంటూ ప్రార్థన చేసినట్టు అంటే అయితే రేపు సర్జరీ ఉందంటే ఈరోజు హృదయం పూట టప్ అని శబ్దం వచ్చిందట హార్ట్ లో అంటే అప్పుడే స్వస్థత వచ్చేసి దానికి పొద్దున ఆపరేషన్ థియేటర్ తీసుకపోతుంది చూస్తే ఆయన హార్ట్ నార్మల్ పెట్టుకుంటుంది రీడింగ్స్ అలా ఆశ్చర్యపోయిన డాక్టర్స్ ఇది సాధ్యం ఇది తన సొంత ప్రార్థన ద్వారా ఆయన స్వస్థత తెచ్చుకున్నాడు నేను ఎక్కువ దాని గురించి బయసపడతాను వ్యక్తిగత జీవితంలో నేను నా సొంత ప్రార్థన ద్వారానే స్వచ్ఛత కోరుకుంటూ ఉంటాను అట్లా కాకుండానే ఎవరికైనా బ్రదర్ చెప్తే బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి బ్రదరా నేను ఎవరన్నా మిమ్మల్ని అడిగిన నా గురించి ప్రార్థన చేయండి ఏ బ్రదర్ వేసేసి నేను అడిగిన నేను అడగలేదు ఎప్పుడు అడగలేదు రెండవ విధానము స్వస్థత అంటే మన కుటుంబికులు మన గురించి ప్రార్థించినప్పుడు మనకు స్వస్థత వస్తూ ఉంటాయి ఇంకా తల్లి తండ్రులు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే శ్వాసత్వస్తుంది మా పిల్లల గురించి బాగా ప్రార్థన చేసేవాళ్ళం వాళ్ళ శ్వాసత్వ గురించి తాతలు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళ పిల్లల గురించి దాన్ని బాధ్యత అన్ని ఇచ్చండి దేవుడి పిల్లల్ని వాళ్ళని తిరిగిన వాక్యం కాబట్టి తల్లిదండ్రుల ప్రార్థనలు పిల్లల్ని స్వస్థపరుస్తుంది అది రెండో విధానం మొదటి విధానం ఈ వ్యక్తిగత ప్రార్థన మూడవ విధానము యాకోబ రాసిన పాత్ర ఐదవ మనం చూస్తాము పద్నాలుగవ వర్షం నుంచి పెద్దలు సంఘ పెద్దలు రోగి దగ్గరికి వెళ్ళినే రాసి వాడికి త్రాగం చేస్తే స్వస్థత మనం అది చేస్తాం కదా మనం మన సేవన చేయాలా ఇవన్నీ మనం చేయాలా నేను ఇక్కడ స్టాప్ చేస్తా ఎక్కువసేపు అయింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఎగ్జాక్ట్లీ టూ థర్టీకే స్టాప్ వాక్యం టూ థర్టీ దాటొద్దు నేను యాక్చువల్ గా ఫార్టీ మినిట్సే చెప్తాను ఎందుకంటే ఎవరికి ఒప్పుకుండేది గంటలు గంటలు ఇవ్వడానికి వాక్యం ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి కదా అందరికీ కాబట్టి ఫార్టీ మినిట్స్ ఉండాలి వాక్యం టెన్ మినిట్స్ ప్రేయర్ పాట ఫార్టీ మినిట్స్ వాక్యం అంటే ఫిఫ్టీ మినిట్స్ కనెక్షన్స్ అవి అవి సమస్య విదిన్ ఫార్టీ మినిట్స్ ఇవ్వబడి ఉంటారు అందుకే వాక్యం కాబట్టి మొదటిదిగా నీ వ్యక్తిగత ప్రారంభకం రెండవదిగా తల్లిదండ్రులు కుటుంబికులు గురించి ప్రార్థిస్తారు స్వశకం మూడవదిగా సంఘ పెద్దలు వచ్చి నువ్వు రాశి ఆదిస్తే నీకు స్వస్థత ఈ వాక్యంలో జ్ఞాపకం తీసుకోవాలా ప్రభా ఈ వాక్యం ప్రకారంగా మీరు ఆ రోజు స్వస్థత దయచేసారు ఇప్పుడు మాకు దయచేరు తప్పగా స్వస్థపరుస్తారు ఆ విషయం తీసుకోవాలి ముఖ్యం అభిషేకం ఉండదా పశుధాత్మ అభిషేకం లేకుండా నీకు ఏ వరాలు ఉండవు అనుగ్రహించబడ్డ వరము కదిలింప పడాలా అంటే ప్రతిరోజు పర్షాదం పొందుకుంటూనే ఉండాలా కాంప్రమైజ్ కావద్దు ఈ రోజు కూడా పొందుకుంటూనే ఉండాలా అప్పుడే నీకు ఈ వరాలు నిశ్చీకాలకు రాయ జరుగుతాయి ఈ అభిషేకానికి సంబంధించిన విషయాలు నేను నెక్స్ట్ రికార్డుస్ వినిపిస్తాను అటువంటి కృప్రవారి ప్రార్థిస్తానండి పర్షుద్భుతేవాదరాలైన గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైనా మా క్షీరాలలో ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చీకటి ఉంది ప్రభు మీ వెలుగుని అక్కడికి ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే మీ వెలుగుంటుందో అక్కడ చీకటి పటపంచలైతే అని వాక్యం ఉంది ప్రభు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా చీకట్లు ఆ చీకటి ప్రాంతాలలో మీ వెలుగుని మేము ప్రకటిస్తున్నాం అవి పారిపోవాల్సిందే ఏ సీకరిస్తున్నారు అటువంటి జ్ఞానం మీరు మాకు ఇచ్చిన నేను బంధులు కృతజ్ఞత అర్పించుకోవద్దు మేము హిమార్థంగా సంఘక్షేమాభివృద్ధి గురించిన వాడు లాగ నా ఈ వరాలని లేని వారు వీటిని ప్రయాసంతో పొందుకోనిలాగన సేపడానికి ఇక మీద ఆసక్తితో పొందుకోని నాకు కావాల ప్రభావ ఈ ఫస్ట్ నా శరంలో స్వస్థత రావాల ప్రభ తర్వాతనే నేను ఇతర గురించి ప్రార్థిస్తా అన్న ఆసక్తి నీకు అవసరం కాంప్రమైజ్ కావద్దు లైఫ్ లో ఒకటే అవకాశం నీకు లైఫ్ నా శరీరాన్ని విడిచిపెట్టినాక ఏముండదు ఇంకా కాబట్టి ఈ శరాన్ని విడిచిపెట్టక ముందే వాటన్నిటిని ప్రయాసపాడితో ప్రయాసంతో పొందుకోవాలా ప్రభు దగ్గర ఏ స్లో తప్ప ఎందుకంటే ఆయన అన్ని వరాలున్నాయి ఏ వరకు ఈ వలన ఇవాళ ఇస్తున్న వాళ్ళకి ఒకప్పుడు చచ్చిపోయింది మనం అందరి గురించి ఇదిలోకి వచ్చింది బయట తీసుకొచ్చిండి మృత్యులోకం నుంచి చరల నుంచి బయట తీసుకొచ్చి వరాలను చేచ్చింది అటువంటి వరం మీరు పొందుకోండి ప్రభు నాకు ఈ వరం అవసరం లేదా చేయాలి నేను ఎక్కడైనా మనుషులు అనారోగ్యంతోనే ఉన్నారు వాళ్ళకి నేను స్వస్థత ప్రకటించాలా వేసే స్వస్థ స్వస్థ పరిచేవాడు రక్షించేవాడు ఆ వాక్యాన్ని నేను ప్రకటించాలి అటువంటి జ్ఞానం కనుగ్రహించండి వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించండి మంచి సాయంత్రం వరకు కాపాడండి సురక్షితంగా మీ కొరకు శాసనలు పెట్టుకోమని ఏసు క్రీస్తునా ప్రార్థిస్తాను తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణుడ మహోన్నతుడవి తండ్రి మహిమ సరీపవి దేవ కృపామయడా నీకు ఎంతో వర్ణాలిస్తయ్యా గొప్ప దేవ ఇక చిన్న ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపడి మీ కృపలో భద్రపరుచుకున్నైనా మీ సన్నిధిలో మమ్మల్ందరూ నిలబెట్టుకున్నందుక నీకు ఎంతో వర్ణాలిస్తాయ్యా నీకు కృతజ్ఞతాస్పతులు చెల్లిస్తున్నైనా సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తున్న గొప్ప దేవానికి ఎంతో వర్ణాలిస్తయ్యా నాతో ఏమైనా ప్రభావ ఎవరికెలి ధన్యత ప్రభావ్ మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వంద నిశయ ప్రభా స్వస్థత వారాల గురించి ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ కృపావరాల గురించి ప్రభావ కొన్ని వారాల నుంచి మీరు మాతో మాట్లాడుతుందన్నైనా ఆ గిఫ్ట్స్ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఏ రీతి వాటిని సిరప్ చేయాలా ప్రభావ అనే విషయాలు మీరు మాతో మాట్లాడుతుందని అయినా స్వస్థత వరములని ఒక్కటగాడు ప్రభావ అనేక మంది వరాలు ఉన్నాయి ప్రభావ కాబట్టి మాకు ఎలాంటి స్వస్థత వరం ఇచ్చిండ్రో ప్రభావ అది మీరు గ్రహించాలా ప్రార్థన పూర్వకంగా ప్రభా ఆ రీతిగా ప్రభావనైనా ప్రతి వరం ప్రభావం మేము అన్న కొరకు అనుగరించబడింది ఆ వరాన్ని మేము మా జీవితంలో మా సేవలో ప్రవ అనేక ప్రాంతాల్లో మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా అనేక జీవితాలలో మేము స్వస్థత మేము తీసుకొని రావాలా ఏ సూర్తిస్తున్నామన్నా ప్రభావ ఎలాంటి అనుమానం ప్రభావ మేములో లేకుండా ఎలాంటి అవిశ్వాసం వాళ్ళు లేకుండా ప్రభావ విశ్వాసంతో ప్రభావ మేము శిష్యులు ప్రభావ ఆ చాండ రోగాన్ని బాగు చేయలేకపోయినారంటే కాబట్టినైనా వాళ్ళ అవిశ్వాసం ఉంది ఇది అవుతుందో కాదని ఆ అనుమానం అనుమానం దిత్తున్న దొరు ఆత్మని ఏ స్థితిస్తున్నాడో గర్దిస్తున్నాడు అలాడి గొప్ప దేవ ఈ మాలో ఎలాంటి అనుమానం ఉండడానికి ప్రభావ విశ్వాసంతో ప్రభావ మీ పలకాల ప్రవ్వ మీరు అన్నారు ఆవు విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి అక్కడ పోయి పడగంటూ పడిపోద్దు ఒక చిన్న విశ్వాసమే కొండ లాంటి సమస్యను ఒక చిన్న అవిశ్వాసం ప్రభావ మనిషి జీవితాన్నే ప్రవ్వా తారుమార్ చేయగలదు ప్రవ్వా ఇంకా ఈన స్థితులు చేయగలదు అవిశ్వాసం అంత భయంకరమైంది ప్రవ్వ ఒక చిన్న విశ్వాసమే ప్రవ ఇంతగా ఫలపరితమైతే ప్రభావ అవిశ్వాసం దానికంతా ఆ రీతిగానే ఉంటుంది ప్రాభ దాని ప్రభావం కాబట్టి ఆ రీతి మీరు ఉండకుండా విశ్వాసంతోనే ప్రభావ మేము పలకాలా మా శరీరంలో ఎక్కడెక్కడ డెడ్ ఫార్డ్స్తోనే ప్రభావం వాటితో మేము మాట్లాడాలా ప్రభావ వాటిని మేము ఆజ్ఞాపించాలా ప్రభావ నా దేవు ఎందుకంటే వింటే ప్రభావేయాలి కాబట్టి మా జీవితాలు అద్భుత కార్యాలు మీరు నేను వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందలు మరోసారి మరొక ఆ రీతిగా ప్రభావం మరొక విషయం ప్రభావం మాకు బయలుపరిచినాను నేను నీకు వందాలి ప్రభావ గొప్ప దైవానికి స్థుతులు స్తోతాలైనా మాకు ఇచ్చిన వారాన్ని మేము ఇంకా సంపూర్ణంగా ప్రభావ మేము పాటించాలా ప్రభావ ఇంకా ప్రభా అనేకమైన వాటి మీద మేము విజయం పొందాలా ప్రభావ అనేక జీవితాలు స్వస్థతను తీసుకొని రావాలా ప్రభావ ప్రభు అంత కృపను మాకు అనుగ్రించడం ప్రాదిష్టమైన ఇంతకాలం మీరు నడిపించిన ఇక ముందుగోడు ప్రభావ అనేకమైన స్వస్థతలు జరగాల విశేషమైన అద్భుతాలు జరగాల ప్రభావ అనేక జీవితాలలో ప్రభు బహు ప్రభ మీరు అనేకుల జీవితాల్లో ప్రభావ మీరు అద్భుతాలు చేసి గొప్ప దేవుడైన ప్రభావ అది మేము చేయాలా ప్రభావ ఆ రీతి మా విశ్వాసాన్ని బలపరచమని పరిధిష్టమైన ఎందుకు ఎలాగేట్లో అడిగింది ప్రభావ అవిశ్వాసం వల్లని అందుకే స్వస్థతలు రాము మనుషులు కదా వాక్యం ద్వారా మనం ఓ ప్రభావ దాన్ని నీకు ఎంతో వందాలు ఈ వాక్యం మేము మా హృదయంలో ప్రభావ ముఖ్యంగా ప్రభావం ఎందుకంటే మా హృదయాలను స్వస్థపరచడం ప్రభావ స్వస్థత అసలైన స్వస్థత హృదయం నుంచి రావాలా కాబట్టి మా హృదయంలో ప్రభావ ఇంకేమైనా మోసకరమైన వ్యాధి ఉంటే ప్రభావ ఇప్పుడే ప్రభావ మమ్మల్ని స్వస్థపరచమంత అదిష్టమైన మా తలంపులు ఆలోచన ప్రతి అవయవ సంపూర్ణ స్వస్థతని దాదిష్టమైన గొప్ప దేవ మృదయాన్ని శుద్ధీకరించిన మూర్ఖత్వం ఉంటే తొలగించమంత అదిష్టమైన ప్రతి దాంట్లో వాక్యం మీ స్లెండర్ అవుతున్నాం ప్రభావ మీ వాక్యాన్ని స్వీకరిస్తున్నాం ప్రభావ మాలో ఎలాంటి అహం లేకుండా ఓ ప్రభా మీ వాక్యాన్ని మీ విధేత జీపించినప్పుడే అది కార్యం జరుగుతుంది కాబట్టి ఎలాంటి మూర్ఖం లేకుండా మూర్ఖతనం లేకుండా ప్రభా మా హృదయాలను స్వస్థపరిచి వాక్యాన్ని సంపూర్ణంగా పాటించాలి ఎలాంటి అనుమానాలు మాకు లేవు ప్రభావ ప్రతి క్షణం ఆ సిరువును మేము చూసుకోవాలా ప్రభావ మీద మేము ఆధారపడాలా వారితో మాట్లాడలే సీక్రెట్స్ మీరు మాకు బయలుపరిచినారు కాబట్టినైనా అది మేము పాటించాలా ప్రభావ మా జీవితంలో అద్భుతాలు చూడాలా అనేక జీవితాల్లో ప్రభావ ఈ వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో అది అప్పుడే మీకు మహిమనైనా ఆ రీతి మేము ముందుకు పోవాలని సహాయపడిన ఆ రీతి ఆశీర్వించండి వాక్యంగా మీరు మాతో మాట్లాడేందుకే నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాము నేను నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి అయినా గొప్ప దేవనతాన్ని మీ వాక్యం చెప్పేటువంటి ఇంకా బలపరిచేందుకే నీకు ఎంతో వర్ణాలు ప్రభావ ప్రతి దినం ప్రభావ మీ సన్నిధిలో సమయం గడపాలా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రభావం నుంచి మేము తొలగిపోకుండా ప్రభావ మా హృదయాల్లో భద్రపరచుకొని మేము పాటించాలా మా జీవితాలలో అనుమానించుకున్న అనుభవపూర్వకంగా ప్రభావ పాటించి దాన్ని దాని ఫలం చూసి అనేక జీతాల ఫలం తీసుకొని రావాలా ప్రభా అలాంటి సేవలు మూలం అందరూ నడిపించడానికి ప్రాధిష్టమైన మీరు అక్కడ తొలిగింది ప్రవ్వ మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రవ్వ నా దేవ ఎంతో మంది లోపల నశించబోతున్న వాళ్ళందరికీ మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు అనారోగ్యాలతోన్న రోగాలు తిన రెక్కడిపోయినా కనుక వాళ్ళందరి జీతాలు స్వస్థతని తీసుకొని ఈ వాక్యం ప్రకారంగా ఆ రీతి ఆశీర్వదించి బలపరిచి మమ్మల్ని అనిపించమని ప్రధిష్టమేనా గొప్పదేవ ఆదన పాల్గొన బ్రదర్స్ అందరి అభిషేకించి మీకు గొప్ప శాసన పెట్టుకోండి మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచమని ప్రాదిష్టం అడిగినారు కావా మా విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నారు కాబట్టి విశ్వాసాన్ని వరంలాగా మారాలా ఇంకా సంపూర్ణమైన విశ్వాసమే ముందుకు పోవాలా ప్రభా అలాంటి సేవా జీతాలు నడిపించి ప్రతి చోటి మీకు మొత్తం అందరినీ సాక్షిని పెట్టి మీరు ఆప సిద్ధపరచుకోమని త్వరలో రేసు క్రీస్తు పరిశుద్ధ నామాలను ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ పతి జగ ప్రకటించాలి యశ్వ్రభ నా దివానీ ఈ వాక్యం ద్వారా ప్రభ పతి ఉద్యమం పోయి కార్యసిద్ధి చేసి ఆకరించి రక్షణ పొందాల యశప్రభ నా దివానీ ఇంకా మాకు సరస్వతం నడిపించి విశ్వాసమే కర్త కొనిసాగే దేవుడు సంపూర్ణ విశ్వాసంలో స్థిరపరిచి వాక్యం ద్వారా స్థిరపరిచి అనేక జగన్ మీ చిత్తాంజ మీకు సాక్షిగా నిలబెట్టుకు మనిస్తున్నాం ప్రస్వామి మన ప్రభు అయిన యేసు కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండుగాక ఆ